కీర్తన నలభై నాలు అందరు వికారమందు దురే నిందలేని నీవు నీ దక్క సతుల సుతుల దూచి జగములో వారెల్లా మతిలో నభ్రమయకమానరు రతికెక్కగా హేయ రాగరహితుడవై సతతము గలిగిన స్వామివి నీవు దక్క ధన ధాన్యములు చూచి తగిన జీవులు వాని వెను వెంట తిరగ కవిడువరు పనిపోని ఆశాపాస దూరుడవై ఘనతగలుగు శ్రీకాంతుడీ ఉదక్క ఇల్లు ముంగిలి చూచి ఈ దేహులు వాని నొల్లమను చురోశివుడుగరు విల్లి విరిగ శ్రీ వెంకటనాథుడవై తెల్లమైన ఎ ే ఉడవుదక్క